అహంకారోపాధితోటి ఆ నామరూప ఉపాధితోటి అంటే ఏంటి ఐఎమ్ ది హస్బెండ్ అని అనుకుంటాడు లేకపోతే ఐఎమ్ ది వైఫ్ అన ఐఎమ్ ది వైఫ్ ఐఎమ్ ది హస్బెండ్ దట్ ఈజ్ ది నామరూప ఉపాధి దట్ ఈజ్ ది థింకర్ సో ఆల్ ది థాట్ ప్రాసెస్ బిలాంగ్స్ టు ది హస్బెండ్ అండ్ అండ్ ఆల్ ద థాట్ ప్రాసెస్ అండ్ దట్ హస్బెండ్ యు ఆర్ నాట్ కానీ నేను ఐ ఆమ్ ది హస్బెండ్ అని నేను స్వీకరిస్తాను ఆ థాట్ ప్రాసెస్ అంతా నా థాట్ ప్రాసెస్ అవుతుంది అండ్ దేని ఫోర్ హస్బెండ్ అన్న తర్వాత ఇంక పెయిన్ కాబట్టి ఇంక మరే ఉంది మహాభాగ్యం సో దట్ ఏ లోన్ రిమైన్స్ ఏదో అప్పుడప్పుడు ఏదో కొంత సుఖానుభూతి ఉంటుంది పెయిన్ కూడా పార్ట్ ఆఫ్ ది స్టీ కానీ మీరు గనక సపోజ్ ఒక వ్యక్తి నేను హస్బెండ్ని కాదు అని వివేకం హస్బెండ్ని ఏమీ చేయనక్కర్లేదు సో not husband ना ना so the husband I am the witness of దిస్ థాట్ ప్రాసెస్ అని ఆ హస్బెండ్ నామరూపాలని డై డైవర్స్ తీసుకొని అక్కర్లేదు దీనికోసం ఇట్ ఈజ్ ఎనఫ్ దట్ హీ డైవర్సెస్ హిమ్ సెల్ఫ్ ఫ్రమ్ ది ఫ్రమ్ ది థింకర్ మైండ్ ఫ్రమ్ ది థింకర్ ఈగో అల్టిమేట్లీ దింకర్ ఈగో ఈజ్ ఫాల్స్ అదేమీ సత్యమేం కాదు ఎప్పుడైతే ఐఎమ్ నాట్ ది హస్బెండ్ ఐఎమ్ నాట్ ది వన్ to carry this thought process as my own. I mean, will not we'll have a problem with this. I will not have a balloon, a plug-in type of thing. balloon. A balloon is a plug-in type of balloon. A plug-in type of balloon. A balloon is a little bit more. In that way, I am not the thinker. Thinker is the husband. Thinker is the father. Thinker is the brother. thinker thinker is is the friend, థింకర్ ఈజ్ ది ఫ్రెండ్ థింకర్ ఈజ్ ది ఎనిమీ సో హర్ట్ అయిన వాడు ఇట్ ఈస్ ది థింకర్ హూ ఇస్ హర్త్ ఇట్ ఈస్ ది థింకర్ హూ ఈస్ గిల్టీ ఐఎమ్ నాట్ ది థింకర్ ఐఎమ్ ది నోవర్ ni ది థింకర్ అనే సత్యాన్ని గుర్తించగలిగితే ఆ థాట్ ప్రాసెస్ తోట ఐడెంటిఫికేషన్ని కనుక మీరు ఉపసంహారం చేయగలిగితే ఆ క్షణంలోనే ఆ థాట్ ప్రాసెస్కి దానివల్ల వచ్చే నామరూపాలకి నేను భర్తని నేను వి ఫలానా నేను ఫలానా నేను ఆంగ రూపాలకి ఈ డిఫ్లేట్ అయిపోయినట్టుగా అంటే గాలి తీసేసినట్టుగా అయిపోయి దానివల్ల మీకు దుఃఖం లేకుండా అయిపోయింది అప్పుడు గాలి తీసేశారనుకోండి ఐ ఆమ్ ది హస్బెండ్ అనే స్థితిలో ఐ ఆమ్ ది ఎవర్ ప్రజెంట్ కాన్షియస్నెస్ హస్బెండ్ అన్నది ఇట్ ఈజ్ ఎ బిగ్ లోడ్ ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ లోడ్ ఇట్ ఈస్ there is no husband in the present husband is the product of a huge past a lot of past nunchi nirmanamainaatunte poorva vaasanalananni katta katti husband ane vaadu tayaru untadu in the present there is no husband present lo em undu i am alone is there i am is the only reality only truth about yourself anda manam em chestha unta ఈ ప్రజెంట్ రియాలిటీని ప్యాస్ట్ వల్ల నిర్మాణమైనటువంటి పూర్వ వాసనల వల్ల నిర్మాణమైనటువంటి నామరూపాలకి ఈ ప్రజెంట్ రియాలిటీని జోడించి దీన్ని దాంతో మనం ఐడెంటిఫై తాదాత్మ్యాన్ని చేసి కూర్చోబెడతాం ఏమవుతుందంటే ఈ ఈ నామరూపములు ఉపాధి కింద తయారవుతాయి పరిచ్ఛిన్నుడైపోతాడు ఇది ఆయాం అనేది అయామ్ తోటి జోడించినటువంటి నామరూపాలని మీరు వివేకం చేత త్రోసిపుచ్చినారు అప్పుడు యు రిమైన్ యాస్ ది ఎవర్ ప్రజెంట్ ఎవర్ కాన్షియస్ ఐ ఆమ్ అహమ్ అస్మి అండ్ దెన్ యూ విల్ నో దట్ యు ఆర్ నాట్ ది ఐమ్ యు ఆర్ ది సోర్స్ ఆఫ్ ఐ ఆమ్ యు ఆర్ ది బీయింగ్ ఇన్ విచ్ ఎ స్మాల్ మూమెంట్ లైక్ ఐ ఆమ్ హ్యాపీనెస్ అనే సత్యాన్ని మీరు గుర్తిస్తారు ఆ సత్యమే బ్రహ్మ మీరు నేను మనవి చేసేది ఏమిటంటే మీరు అయాంని ది సోర్స్ ఆఫ్ అయామ్ బీయింగ్ సత్తా బ్రహ్మది దాన్ని డునాట్ ట్రై టు గ్రాస్ప్ ఇట్ విత్ ది మైండ్ దాన్ని మైండ్ తోటి గ్రాస్ప్ చేసి ప్రయత్నం చేయొద్దు డోంట్ ట్రై టు కన్సెప్చువలైజ్ ఇట్ డోంట్ ట్రై టు ఇంటలెక్చువలైజ్ ఇట్ ఆ ప్రయత్నం మీరు చేసినంత కాలం మీకు లభించది అది పాండిత్యంగానే ఉంటుంది ఎట్ ది బెస్ట్ యు వె లెక్చర్ అనేటు డోంట్ ట్రై టు గ్రాస్ప్ ఇట్ విత్ ది మైండ్ యూ అటెంప్ట్ ఫర్ ది సైలెన్స్ ఆఫ్ ది మైండ్ అండ్ మైండ్ యొక్క ప్రవాహం ఎప్పుడైతే ఉంటుందో ఆ ప్రవాహంలో నామరూపములిమిడి ఉంటాయి ఆ నామరూపములు అసత్యము అని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఆ నామరూపాల అసత్యత్వాన్ని ఆవిష్కారం చేసుకునే ప్రయత్నం చేయండి అంతేగాని మైండ్తోటి ది నోవర్ బిహైండ్ ది థింకర్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేయొద్దు డోంట్ ట్రై టు గ్రాస్ప్ విత్ మై ఆ థింకర్ ఏమిటై ఉంటుంది నాకు ఆ థింకర్ తెలిసిందా నేను తెలుసు యూఆర్ నాట్ గోయింగ్ టు అండర్స్టాండ్ ఇట్ యూ కెన్ యూ డోంట్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ బికాస్ యూ కెనాట్ నో ఇట్ యూ డోంట్ ట్రై టు నో ఇట్ యునాట్ నో ఇట్ బికాస్ యూ ఆర్ దాట్ హౌ యు ఆర్ గోయింగ్ టు నో ఇట్ కాబట్టి మీరు ఎంతవరకు ఏమిటంటే జస్ట్ డిస్క్రిమినేషన్లో ఈ నామరూపాత్మకమైనటువంటి జీవభావము మిథ్య అని తెలుసుకుని మైండ్ని సైలెంట్గా పెట్టుకోగలిగితే యు ఆర్ వి బ్రహ్మ బ్రహ్మన్ అన్నది వేరే ఎక్కడా దూరంగా లేదు సో ఆ సత్యాన్ని ఇక్కడ ఈ నదీ దృష్టాంతంలో చెప్తున్నారు ఈ నదీ దృష్టాంతం ఏమిటంటే మనస్సు యొక్క ఆ నామరూపాత్మకమైన ఉపాధితోటి కూడి ఉన్న ఏ ప్రవాహము అది నది యథా నద్య సందమానా ఈ నదిని మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ నామరూపములు మిథ్య అని గ్రహించి ఆ ప్రవాహాన్ని ఆ ప్రవాహము యొక్క సోర్స్ అయినటువంటి ఆత్మయందు లేక బ్రహ్మయందు విలీనము చేయుట సముద్రే అసంగచ్చంతి సో ట్రయింగ్ టు మేకింగ్ అన్ ఎఫర్ట్ టు రిమైన్ యాజ్ ది ఎవర్ కాన్షియస్ ఐ ఆమ్ బై విత్ డ్రాయింగ్ This consciousness from all kinds of identification, that happens by thought process. Avidhanga, so, meditation lo che se praetram ide, mind yaka silence lo, manikin brahma galadu, avat mansu yaka pravahanni, mind yaka silence lo rupanga ono to anta samudra lo, achetanya samudra lo, villi yinam uche yuta. ందమాన సముద్రే అస్తంగతి ఎప్పుడైతే నామరూపే విహాయ నామరూపములను ఎప్పుడైతే మీరు విడిచిపెట్టేస్తున్నారో అప్పుడు బస్ నామరూపముల వల్ల వచ్చేటువంటి బరువు కూడా మీరు విడిచిపెట్టేస్తున్నార ఒక తండ్రి ఉన్నాడు కొడుకు వచ్చి నువ్వు నా తండ్రివి కావు ఐ డు నాట్ రికగ్నైజ్ యుస్ ఫాదర్ అని ఏమో అని ఒక అవివేకం చేత వాడు చేత కొడుకు అన్నాడు ఈ తండ్రి మొట్టమొదటి బాధపడ్డాడు ఈ తండ్రి తర్వాత తెలుసుకున్నాడు ఏమని ఇది ఒక వరము ఇట్స్ ఎ బ్లెస్ ఎందుకంటే తండ్రి కోరుకోవాల్సింది అంతకంటే వేరే ఏమి లేదు కొడుకు నేను నా కాల మీద నిలబడుతున్నాను నువ్వు యూ నీడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ మీ యూ నీడ్ నాట్ వర్రీ అబౌట్ మీ యూ నీడ్ నాట్ బాధర్ అబౌట్ మీ యూ నీడ్ నాట్ టచ్ మీ అని కనుక కొడుకు కోపంతోటన్నా అది ఒక పెద్ద వరం అది ఎందుకంటే వాడు అంతటి స్వతంత్రుడయ్యి అంతటి సమర్థుడు ప్రయోజకుడు అయ్యాడు అనుకోండి ఇంకేం కావాలి ఇట్ ఈజ్ ఎ డిఫీట్ ఫర్ ది ఫాదర్ బట్ దెన్ ఇట్ ఈజ్ ఎ విక్టరీ ఫర్ ది ఫాదర్ కొడుకు నెగ్గినప్పుడు అది తండ్రికి విజయం తండ్రి ఓడిపోయినప్పుడు తండ్రికి విజయం కాబట్టి మనము నేను తండ్రిని అనేటువంటి ఆ నామరూపాలని విడిచిపెట్టలేక మనం శోపిస్తాం ఆ నామరూపములలో శోకము భయము కూడా ఇవి ఉంటాయి ఎందుకంటే నేను తండ్రిని వీడు నన్ను రక్షించాలి వీడు నన్ను కాపాడాలి పెద్ద వయస్సులో వీడు కాపాడకపోతే నన్ను ఎవరు కాపాడతారు అనేటువంటి భయం కూడా ఆ నామరూపముల స్టేటస్లో దాగి ఉంటుంది ఆ భయము ఆ శోకము మిమ్మల్ని ఆ నామరూపాలు విడవకుండా పట్టి ఉంచుతుంది ఆ నామరూపముల యొక్క తండ్రి అనే నామరూపముల యొక్క స్టేటస్ ఉందే దాని బలమల్లా శోకము భయమే ఆ భయం కారణంగా మనం విదిలిపెట్టలేండి హౌ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఆఫ్టర్ ఆల్ హీఈస్ దిస్ సాంగ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ నేను వాణ్ణి ఐ హెవ్ టేకెన్ కేర్ ఆఫ్ అనేటువంటి భయం ఏదైతే గలదో ఆ భయము ఆ స్టేటస్ నుంచి ఆ స్టేటస్కి బలం ఆ భయమే ఎప్పుడూ కూడా మీకు మీ మనస్సులో ఉండే భయమే మీ అజ్ఞానానికి బలం ఇంకా అంతగంటే వేరే బలమే ఉండదు లేకపోతే అజ్ఞానానికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది ఒక భ్రాంతికి అంత బలం ఎక్కడి నుంచి వస్తుంది తాడును చూసి పావును భ్రమపడ్డారు అక్కడ పావులు లేనే లేదు కానీ మిమ్మల్ని అంత హింస ఆ కల్పిత సర్పం దానికి శక్తి ఎక్కడి నుంచి ఒక చేతన పురుషుణ్ణి అంత కష్టపెట్టగలిగింది దానికి ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే మీ మనస్సులో పాము గీడల మీకున్న భయమే మీకు దానికి ఆ శక్తినిచ్చింది మిమ్మల్ని హింస పెట్టే శక్తి దానికి వచ్చింది కాబట్టి నామరూపాలకి స్వతంత్రమైన శక్తి లేదు మనకుండే భయమే వాటికి ఉన్న శక్తి తండ్రి ఈ కొడుకు నన్ను ఏదో ఉద్ధరిస్తాడు భవిష్యత్తులో నాకు అనారోగ్యం చేస్తే హాస్పిటల్లో వ్యాయం చేస్తాడు ఓవైడ్ అయినా హాస్పిటల్లో జాయిన్ అయితే రాత్రి మంచం పక్కన కింద పడుతున్న నాకేమో తెలవాలి సమ సహాయం చేస్తాడు అని వీడి ఇవన్నీ ఊహించిపోతూ ఉంటుంది వాడు చేస్తాడా సపోజ్ వాడు తండ్రినే యాక్సెప్ట్ చేస్తే మాత్రం చేస్తాడా చేస్తాడనే ఉంది వాడు పక్కన ఉండగానే రోగం రావాలనే ఉంది రోగం రైల్లో వెళ్తుంటే వచ్చిందనుకోండి ఎవడు చేస్తారు ఎవడో రైలు పక్కకుండా ప్యాసింజర్ చేస్తారు ప్రారంభం అనేది ఒకటి కానీ మన భయం అలాగా ఉండదు మనకున్న శోకము మనకున్న భయము ఇవన్నీ కూడా నామరూపాలను బట్టి వచ్చాయి అవి నామరూపాలను బట్టి వచ్చి నామరూపాలని అవి అలా నిలబెడుతూ ఉంటాయి పెర్పెచ్యువేట్ చేసి పెడతాయి నామరూపాలని బీడీ వల్ల వస్తుంది దగ్గు మళ్ళీ ఆ దగ్గు వల్ల వీడు మళ్ళీ వెళ్ళి బీడీ తగ్గుతుంది ఆ విష చెప్పుకుంటాడు ఆల్కహాల్ తాగితాడు హ్యాంగ్ ఓవర్ వస్తుంది హ్యాంగ్ ఓవర్ కోసం మళ్ళీ ఆల్కహాల్ తగ్గుతుంది సో కనుక నామరూపములను ఫుల్ స్టాప్ పెట్టగలిగేటువంటి సామర్థ్యం ఎప్పుడైతే వచ్చో అంచేతనే మహాత్ముల ఆసక్తి శ్రీరాముడితో లక్ష్మణుడు మాట అంటాడు రామాయణంలో ఆ వాక్యం చూసి నేను ఆశ్చర్యపేను నాటి ప్రసంగ కర్తవ్య పుత్రధార గృహాదిషు అని రాముడితో అంటాడు రాముడు భోరుము ఏడుస్తూ ఉంటాడు కిష్టింధకాండలో సీతాదేవి అపహరింపబడితే రామాయణాన్ని అసలు ఈ దృష్టితో చదివివాళ్లేదు లోకంలో రామాయణం అనేప్పుడు దానికి నామాలు పెట్టేసి హడావిడి చేసి గడబడి చేసేయడమే కానీ అసలు వాల్మీకి ఏం చెప్పాడని చూసి దాంట్లో ఉండే సైకాలజీని చూసి లక్షణమే లేదు ఎనీవే సో భూములు రాముడు ఏడుస్తుంటే రాముడు దేవుడు కదా ఎండుకేట్ చేయడమే ఎక్స్ప్లెయిన్ చేసేవాడే కాని అది ఓ క్షణంశిప లాంటి పెట్టండి సంగతి దేవుడు సరే దేవుడు నువ్వు దేవుడువే తెలుసుకుంటే ఆ విషయం లాట్టు అసలు అక్కడ ఏమిటి ప్రసంగం ఏమిటో చూస్తే తెలుస్తుంది ఏడుస్తుంటే లక్ష్మణుడు ఔదారుస్తాడు అనయ్యా చెత్తచేకు వర్షాకాలం అయిన వెంటనే వెతుకుతాడు అయా సుగ్రీవుడు మరి వర్షాలు పడుతుంటే అలా వెతుకుతాడు దాడులన్నీ మూసిలుపోయి ఉన్నాయి నదులన్నీ పొంగు ఉన్నాయి దాటడానికి లేదు ఏం లేదు యుద్ధానికి టైం కాదు ఇది రవణాసురుడు అపహరించేయడం కదా సీతాదేవి దొరికిన వెంటనే మనం లాన్ చేద్దాము కొంచెం ఒబిగి అంటే ఘోరుమని ఏడుస్తుంది ఏడుస్తే అప్పుడు చెప్తాడు నాతి ప్రసంగ కర్తవ్య పుత్రధార బంగారం లాంటి వాక్యం హే రామా పుత్రుడు భార్య దారా అంటే భార్య లేకపోతే భర్త వాటివారు ఇల్లు మొదలైన వాటి ఎందు ఇంతటి తీవ్రమైన ఆసక్తి చేయకూడదయా అని అంటారు అతిప్రసంగ కర్తవ్య అతిప్రసంగ సంగ అంటే ఆసక్తి ప్రసంగం ప్రసంగం అంటే ఆసక్తి అర్థం ప్రసంగం అంటే మరో ప్రసంగం అనుకున్నది తెలుగు ప్రసంగం కాదు ఇది ప్రసంగ శబ్దానికి ఆసక్తి అని అర్థం అటాచ్మెంట్ అని అర్థం భాగవతంలో వంద రోడ్లు వస్తుంది అన్నమాట సో నాటి ప్రసంగ కర్తవ్య ఉత్తరదార గృహాదిషు భార్య భర్త పిల్లలు ఇల్లు ఇల్లు అంటే ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ అని దట్ ఈస్ ది నామరూప ఇల్లే మీద పడు కొట్టదు ది ఓనర్ అనేటువంటి ఫీలింగు ఆ నామరూప వీళ్ళు బంధిస్తుంది ఎంతలా బంధిస్తుందంటే వాడు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేడు he says it is my house but he is a prisoner of that house because he cannot walk away reason ante you, you cannot walk away that is the prison reason ante a akka nindu meeru vedipolaru meeru you are forced to stay there that is the prison ipudu illa emaindi akkiki prison ayindi because you are forced to stay why why who forces you to stay your own attachment forces you to stay వై యూ షుడ్ బి అటాచ్డ్ టు ది హౌస్ బికాజ్ ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ ది హౌస్ సో నాతి ప్రసంగ కర్తవ్య శ్రీరాముడితో అలా చెప్తాడు ఆ మాట చెప్తే శ్రీరాముడు కొంచెం తగ్గుతాడు ఆఖరికి మళ్ళీ వేదాంతమే శ్రీరాముని వారు కాబట్టి ఆ నామరూపములను విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి మహాత్ములు నది వలె ప్రయత్నం చేస్తారు నది నిరంతర ప్రయత్నం ఎక్కడ ఆగదు నది సందమానాహ నది శ్యామచ్చని నేను చాలాసార్లు మీకు మనం చేశాను ఇట్ కంటిన్యూస్లీ ఫ్లోస్ ఫ్లో సన్ ఫ్లో సన్ ఫ్లోస్ అండ్ ఫ్లోస్ ఎక్కడ ఆగదు సందమానాహ సముద్రే అస్తంగిచ్చంతు నామరూపే విహాయ నామరూపాలని పోషించే ప్రయత్నం చేయకూడదు నామరూపాలనే అది అది అజ్ఞానం కొంతమంది తమ విగ్రహాన్ని పెట్టించుకునే ప్రయత్నం చేస్తాం బ్రతుకుండగానే చచ్చిపోయిన తర్వాత వీళ్ళు పెడతారో పెట్టరావు బ్రతుకుండగానే విగ్రహం పెట్టించుకుందామని ప్రయత్నం చేస్తారు చేయించుకుని తామే దానికి కావాల్సిన ఖర్చు అంతా పెట్టి చేయించి ఇంకోహాల చేత ఆవిష్కరింపజేస్తాం కాబట్టి ఇలాంటివి తర్వాత తమ నామము రూపము ఈ రెండింటికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించే ప్రయత్నం చేస్తారు ఈ లోకపు తీరు శాస్త్రజ్ఞానానికి పూర్తి విరుద్ధంగా ఉంది సో కానీ నామరూపములను విడిచిపెట్టిపోయారు నామము అనేది జస్ట్ ఫర్ సమ్ సోషల్ ఇంటరాక్షన్కి అవసరం అంతే ఇంతవరకే నామం అంతేగాని నామానికి నామరూప నామం ఒక్కటే ఉండదు నామానికి పక్కన తోడుదో రూపం ఉంటుంది నామరూపములను ఎప్పుడో జంటది ఆ జంటని పెంచి పోషించే పనిచేయకూడదు యూ షుడ్ లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది క్రౌడ్ నేను అదో ప్రిన్సిపల్ కింద చెప్తూ ఉంటా లూజ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది క్రౌడ్ ఎందుకంటే గొర్రెల్లో మందలో గొర్రెలా మారిపోవాలంటూ ఉంటాను నేను మందలో గొర్రెలా మారిపోయారనుకోండి మీ నామరూపాలు నామోనిషాన్న హీ హే అనే అంటూ ఉంటారు అలా అయిపోతుంది మంద ఉంటుందంటే ఇండివిజువల్ గొర్రె ఉండదు మందే ఉంటుంది సో బీ లైక్ దాట్ యూ హ్యావ్ ఫంటాస్టిక్ ఫ్రీడమ్ దాంట్లో ఉండ ఈ నామరూపాల్లో ఫ్రీడమ్ ఉండదు ఎందుకంటే ఒక నామరూపాలు పెట్టుకుని ఉన్నాడు అనుకోండి హీ హ్యాస్ టు కండక్ట్ హిమ్సెల్ఫ్ అకార్డింగ్ టు దట్ నామరూప ఫ్రీడమ్ ఉండదు వెర్యాజ్ నామరూపములకు అతీతంగా పోయేవాడు హీజ్ ఎ ఫ్రీ పర్సన్ నామరూపాలు ఫ్రీడమ్ ఎలా అవుతుంది సపోజ్ ఐఎమ్ అన్ ఆఫీసర్ అన్నారనుకోండి ఆఫీసర్కి షాన్ అని ఒకటి ఉంటుంది షాన్ అంటారు దాన్ని హిందీలో షాన్ అంటారు ఆఫీసర్కి షాన్ ఉంటుంది షాన్ అంటే ఏమిటి సైకిల్ తొక్కకూడదు ఏ హవాయి చెప్పులు వేసుకోకూడదు ఖరీదైన బూట్లో వేసుకోవాలి మామూలుగా కుర్తా బీను వేసుకోకూడదు షర్ట్లోనూ టై వేసుకోవాలి ఏ రోడ్డు పక్కన ఛాయ్ తాకూడదు అదే ఛాయ్ హాల్లో ఒక ఎయిర్ కండిషన్ హాల్లో ఇచ్చి అదే ఛాయ్ కూడా తాగొచ్చు ఛాయ్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ బ్రూ వట్ బ్రూ ఇట్ ఈస్ పోన్లండి రోడ్డు పక్కతేదో అలాగే తాగాలని నేను చెప్పట్లేదు ఇట్ ఈస్ నాట్ ది హైజీన్ ఇష్యూ బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఈస్ నాట్ ది హైజీన్ ఇష్యూ ఇట్ ది ఇష్యూ ఆఫ్ స్టేటస్ షాంగ్ ఇష్యూ ఏ ఇప్పుడు ఇది భారం అంట బరువు అంటారు సపోజ్ నామరూపే విహాయ నామరూపాలు టీ పెట్టిన వెంటనే రోడ్డు పక్కన టీ టీ తాగాలని నేను అంటలేదు భారం లేదంటున్నా భారం అప్రేడం వచ్చేస్తుంది అయితే తగ్గితే లేకపోతే Whatever he wears, he wears. Whatever he does, he does. There is total freedom. Freedom is happiness. Please don't forget it. Freedom is happiness. Manishi, freedom is happiness than Telsko. Money is happiness than upon that. Namarupa is happiness than upon that. If you are aware of the people, you can understand the truth. You can understand the truth. When you are aware of the truth, అందుకోసం వీడు వెళ్ళి కొరువు దెయ్యాలి కొరివిదెయ్యం ఒకటి ఉంది ఉల్లు కపిషాచహాలి కొరివి దెయ్యం కొరువు దెయ్యం అది దెయ్యం కానీ మంటలా ఉంటుంది వీడు వెళ్ళి అది కొరువు దెయ్యాలి పట్టుకుంటాడు ఇదేదో వేడొస్తుంది వాళ్ళకి అది వీడు దాన్ని పట్టుకునే లోపల అది వీడిని పట్టుకుంటుంది మనం ఆ రకంగా మనం కొరువు చలి కాచుకునేందుకు కొరుగుదయ్యం చలి కాచుకునేందుకు కొరువు దెయ్యం కాదు కావాల్సింది చలి కాచుకుందుకు అగ్ని కావాలి కానీ కొరుగుదే వల్ల ఉపయోగపడి కొరుగుదయం వీడిని హింసిస్తుంది సో చలి కాచుకోవడం కోసం చలి చలిబాధకి బాధపడ్డవాడు అగ్ని కామ సంతప్త అని భాగవతంలో ఉల్ముఖ పిశాచం ఇవ్వ సో చలిబాధకి కాలలేక కురుదేయాన్ని కౌగులించుకున్నట్టుగా మనము ఆనందం కావాలి దుఃఖాన్ని నాకొద్దు ఆనందం కావాలి అని అనుకుని మనం వెళ్ళే ఏం చేస్తామంటే కురువిదెయ్యాల వంటివి కామరూపాలని కౌగులించు కొరుదేయాన్ని గౌరవించుకుంటే చలి తగ్గుతుందా లేకపోతే అది మీద పడి పీకి రక్తాన్ని పీచి చంపేస్తుంది అదే పొరుగుదేయం అంటే కాబట్టి నామరూపములను విడిచిపెట్టడం అందుకు నేర్చుకోవాలి నది వల్ల మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం పోలండి సదా విద్వాని నామరూపాముక్త విద్వాంసుడికి నామరూపాలు ఉండవు విద్వాంసుడు నామరూపాలని భక్తులు తరువాతి వారు హైలైట్ చేసుకుంటారే కానీ విద్వాంసుడు నామరూపాలని ైలైట్ చేశాడు అంచేతనే సన్యాసుల యొక్క ఇంట్రడక్షన్లో అక్కడ ఉంటే రాబో రెట్టుపు రాశంలో ఇది అనవసరం అంచేతనే నన్ను ఎవరైనా ఇంట్రడ్యూస్ చేయమంటే మీరు చేయకండి నేనే చేస్తానని చెప్తూ ఉంటాను ఓకే ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ చాలా హ్యాపీలు ఇతరులు ఇంట్రడ్యూస్ చేయటం వాళ్ళ ప్రేమతో వాళ్ళు చేస్తారు వీఆర్ నాట్ గోవింగ్ టు స్టాప్ ఇట్ బట్ నన్ను ఇంట్రడ్యూస్ చేసుకోమంటే ఐ ఆ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ నైస్లీ ఎలాగంటే నేను నా పేరు స్వామి స్వాంట్స్ నేను పూజ్య స్వామి దయానంద్రీ మహారాజ్ గారు శిష్యు చూడను అయిపోయిన ఇంట్రడక్షన్ ఇస్ అవ్వడం వాట్ మోర్ ఇంట్రడక్షన్ ఎనీబడీ వాంట్స్ అండ్ వాట్ ఈజ్ మోర్ టు ఇంట్రడ్యూస్ వాట్ ఆల్స్ ఈస్ దేర్ ఇంతకంటే ఇంకా అంతకంటే గొప్ప ఇంట్రడక్షన్ మరొకటి ఉండమే ఉండదు యూ కె నాట్ ఇంప్రూవ్ అపాన్ అది ద బెస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి నామరూపములను పెంపొందించుకునే ప్రయత్నం చేయకూడదు ఎక్కడ పెడితే అక్కడ శిలాఫలకాల మీద నామరూపాలు రాయించుకోవటం తర్వాత నా సంతానం ద్వారా నా నామరూపాలు నిలబడతాయని అనుకుంటూ ఉండటం ఇలాంటివి ఉంటాయి లోకంలో వాల్యూస్ ఉంటాయి సో అసలు నామరూపాలకి అతీతంగా ఎదిగే ప్రయత్నం చేయాలి కానీ నామరూపాలకి కట్టుబడి ఉండే ప్రయత్నం చేయకూడదు ప్రయత్నం పాజిటివ్ డైరెక్షన్లో చేయాలి నెగిటివ్ డైరెక్షన్లో ప్రయత్నం చేయకూడదు కాబట్టి నది సముద్రే అస్తంగ విద్వాన్ వివేకవంతుడే చేయగలుగుతాడు ఈ పని నామరూపాముక్త పరాత్పరం పురుషముపై దివ్యం మీరు నామరూపాలను విడిచిపెట్టారనుకోండి మీరు నామరూపాలు అట్టే పెట్టుకున్నారనుకోండి మీకేం మిగులుతుందో తెలిసినా శోకము భయము పుట్టెడు భారం మిగులుతుంది నామరూపాలను విడిచిపెట్టారనుకోండి మీరు ఏం పోగొట్టుకున్నారు పుట్టెడు భారాన్ని పోగొట్టుకున్నారు ఏమి పొందినారు పరాత్పరం పురుషముపై ముపైతె మీ హృదయం లోపలే ఒక ప్రఫౌండ్ పాసిబిలిటీ ఎప్పుడు సంసిద్ధంగా ఎదురు చూస్తూ ఉన్నది మీ చేత దర్శింపబడటం కోసం అటువంటి ఆత్మస్వరూపాన్ని ఆత్మబ్రహ్మ అనే పూర్ణతత్వాన్ని తెలుసుకుని దానిలో ఏకమవుతుంది అని అది జీవన్ముక్తి యొక్క అద్భుతమైనటువంటి ప్రతిపాదన భాష్యంతో యథానద్య గంగాద్యా సందమానా గముద్రే ముద్రం ప్రాప్య హస్తం అదర్శనం అవిశేషాత్మభావం గచ్చంతి ప్రాప్వంతి నద్య గంగాద్యా గంగా యమునా మొదలైన నదులు స్కాంద పురాణంలో ఒక కథ ఉంది పురాణంలో ఇలాంటి కథలు ఇంట్రెస్టింగ్ మంచి స్టోరీ సింబాలిక్గా ఉంటాయి కొన్ని నట్ సో అది గమనించాల్సి ఉంటుంది సింబాలిక్ సింబాలిజంని గమనించకపోతే స్టోరీస్ నాట్ హ్యావింగ్ ఎనీ వర్త్స్ టు గెట్ యాడ్స్ టు ది కన్ఫ్యూషన్ సో సింబాలిజంని గమనించాలి దాన్ని గమనించకుండా కన్ఫ్యూషన్ క్రియేట్ చేసుకోకూడదు సో ఎలాగంటే గంగానదికి అక్క యమునాది వీళ్ళిద్దరూ అప్పచెల్లెళ్ళు అంతా సింబాలిజమే చూడండి హిమవంతులు తండ్రి మోంతుడి దగ్గర నుంచి పుట్టాయి గంగకి అప్ప యమున ఎందుకని గంగోత్రి కంటే అప్పర్ ఉంటుంది యమునోత్రి అంచేది యమున అక్క గంగ ఎందుకంటే అయితే లోవర్ హైట్ గంగ పుట్టింది యమునోత్రి వెళ్ళడం కష్టం గంగోత్రి చేరుకోవడం పెద్ద కష్టం కాదు సో కథ ఏంటంటే యమున ఆ చెల్లెలు వస్తుంది వెనకాల నాతో చెల్లెల్ని కూడా కలుపుకు తీసుకెళ్తాను అని చెల్లెల వైపు వెళ్ళింది చెల్లి గంగా రా మనం కలిసి వెళ్దాం అంటే అర్థం ఏంటండి అది అంటే ఒక పర్టికులర్ పాయింట్లో యు నాట్ ట్రైస్ టు ఫ్లో టువర్డ్స్ గంగా అని ఇప్పుడు గంగ ఓ అక్క నువ్వు దూరంగా ఉండు నా దగ్గరికి రాకు ఏవి ఎందుకు వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం అంటే ఐ డోంట్ వాంట్ మెర్జింగ్ యు వై వాట్ ఈజ్ రాంగ్ ఇన్ మెర్జింగ్ నాలో కలిసిపోవటంలో సమస్య ఏమిటి అంటే ఐ వాంట్ టు మెయింటైన్ మై నామరూప ఓ యుంట్ మెయింటైన్ నామరూపస్ ఓకే అయితే నేను వచ్చి నీలో కలుస్తాను నా నామరూపాలని నేను పరిత్యాగం చేసేస్తాను అంటే గంగంటూ నాకే అర్థం పను అని అక్కకి ఒక సవాల్ విసురుతున్నాను అప్పుడు ఏమైనా ఉంటుంది ఓకే నేను వచ్చి నేను కలుస్తాను నేను శ్రీకృష్ణుని పాదాలని కరిగి ఒక పని ఒకటి మిగిలి ఉన్నది అంచేతను నీలో నీ వైపు నేను రానింకా అని వెంటనే మళ్ళీ ఏమన్నా టర్న్ అయిపోయి అది గంగవైపు ప్రవహించడం మానేసి కారణయిపోయి ఈ బృందావనానికి వచ్చి శ్రీకృష్ణుని యొక్క లీలలకి ఒక ఒక ల్యాండ్మార్క్ కింద పనిచేసి శ్రీకృష్ణుని పాదాలను సుపృశించి అంతటితో దాని పని అయిపోయింది జన్మ నెత్తినందుకు జన్మ పావనం అయిపోయింది ఇంక జన్మలో ఇంక సాధించాల్సింది మరో లక్ష్యం ఏమీ లేదు వెంటనే వచ్చి గంగలో కలిసిపోయి తన నామరూపాలని సజ్జించేస్తుంది అలా చెప్పారు కథ కాబట్టి నామరూపాలు ఉన్నందుకు ఈశ్వరారాధన చేసేందుకు వాటిని వినియోగించి అక్కడితో సరిపెట్టేయాలి కానీ ఆ నామరూపాలని పెంచి పోషించే ప్రయత్నం ఎన్నడూ చేయకూడదు సో గంగా ఈ గంగ వెళ్ళి యమున వల్ల తెలివి తెచ్చుకుని యమున చేసినటువంటి ఆ నామరూప త్యాగాన్ని అర్థం చేసుకుని తను కూడా ముందుకు వెళ్ళి సముద్రే నామరూపాలను విడిచిపెట్టేసుకుంది సో so, samudre, సముద్రము నందు అంటే సముద్రం ప్రాప్య సముద్రము చేరి అస్తం గచ్చంతి అని ఉంది అస్తమయ ముగట ఏమంటే అస్తమయ ముగట అంటే అస్తం అంటే అదర్శనం అని అర్థం కనపడకుండా పోగుట ఇక్కడ అదర్శనం అంటే ఏమిటి కనపడకుండా పోతుందంటే ఏమిటి అవిశేషాత్మభావం అంటే అక్కడ సాధారణంగా ఫలానా వారు అస్తమించినారు అంటే నాశమును పొందినారు అని వినాశం వినష్టమైనారు లేకుండా పోయారు అని ఇక్కడ నాశమేం లేదు ఇక్కడ సముద్రాత్మభావాన్ని పొందుతుంది కానీ నది నాశమైపోవటం నాశం అంటే మటాష్ లేకుండా ఎసిమేట్ అయిపోవటం అలా ఏమవుతుంది సో మీరు మీ యొక్క వ్యక్తిత్వం విషయంలో పొరబడ్డారు మీ వ్యక్తిత్వాన్ని మీరు ఇంతవరకు యథార్థమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించుకోలేదు నేను తండ్రినని తల్లినని లేకపోతే ఫలానాని ఫలానా అని రాంగ్ వ్యక్తిత్వాలన్నింటినీ నెట్టి మీద వేసుకుని ఆ బరువు మోసుకుంటూ వస్తున్నారు తప్పిస్తే మానవుడు తన యొక్క యథార్థమైన వ్యక్తిత్వాన్ని ఇంతవరకు గుర్తించలేదు ఆ యథార్థమైన వ్యక్తిత్వాన్ని గుర్తించి వరకు ఈ కల్పిత వ్యక్తిత్వాలు ఇవాళ పుడుతూ ఉంటాయి గిట్టుతూ ఉంటాయి ఒక కల్పి చిన్న చిన్నతనంలో వ్యక్తిత్వం ఉండేది ఏమైంది అవి వ్యక్తిత్వం పోయింది గాలి లెక్కి గాలి యవ్వనంలో వ్యక్తిత్వం ఏమైంది కొత్తగా బిల్లైన వాడే వ్యక్తిత్వం ఎలా ఉంటుంది హనీమూన్ వ్యక్తిత్వం అది ఎంతకాలం ఉంటుంది ఆ హనీమూన్ వ్యక్తిత్వం చూసి వాళ్ళకి వారం రోజులు ఉంటుంది వాడికి రెండు కోటలతో రాక సో గృహస్థుడు నేను తండ్రిని తల్లిని భర్తను భార్యను ఈ వ్యక్తిత్వం ఎంతకాలం ఉంటుంది నేను ఫలానా అని నామరూపాలు గోత్రాలు ఇది పెద్ద హడావిడి చేసి చెప్తారు ఆ వ్యక్తిత్వం ఎంతకాలం ఉంటుంది రిలిజియస్ వ్యక్తిత్వం ఎంతకాలం ఉంటుంది ఈనాడు నేను ఫలానా అని ప్రతివాడు అనుకుంటున్నాడు కదా ఈ ఫలానా వ్యక్తిత్వం ఇది ఎంతకాలం ఉంటుంది ఇంకో ఐదేళ్ల తర్వాత ఉంటుందా ఇది ఉండదు పోతుందంటే ఇలా నిరంతరం మారిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇంతకీ ఇన్ని వ్యక్తిత్వాలు వెళ్ళాయి కదా జీవితంలో ఒకే జీవితంలో ఇన్ని వ్యక్తిత్వాలు వెళ్ళేది దీంట్లో ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏమంటే గడిచినవన్నీ ఫాల్స్ అని తెలిపోయింది కదా ఇప్పుడు నడుస్తున్నది కరెక్ట్ అని ఎప్పటికప్పుడు అందుకు అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నడుస్తున్న వ్యక్తిత్వం కూడా ఇట్ ఈజ్ ఈక్వల్లీ ఫాల్స్ ఈ జన్మ ఇంకో జన్మలో ఇంకో వ్యక్తిత్వం వస్తుంది అది ఫాల్స్ మరి ఏది ఏది వాట్ ఈజ్ ది ట్రూ ఇండివిజ్యువాలిటీ ద ట్రూ ఇండివిజ్యువాలిటీ ఈజ్ బ్రహ్మ దేశ కాలములకు అతీతమైన ఏ శుద్ధ చైతన్యము గలదో the knower behind the thinker, that is the true individuality. The knower koda kado, the knowingness behind the thinker, the knowledge, undifferentiated knowledge. Indigente, knowledge differentiates our thinking, and differentiates kata. It is the thought which differentiates knowledge. Gata jnana ho, pata jnana ho, rundu jnana ho. What is the difference between the two? The gata thought, pata thought. So, ఇట్ ఈస్ ది థాట్ నుంచి డిఫరెన్షియేట్స్ నాలెడ్జ్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ నా దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ గోల్డ్ a ఈజ్ ఎ గివెన్ a అండ్ ఎ నేమ్ దట్ క్రియేట్స్ ఎ డిఫరెన్స్ ఇన్ గోల్డ్ లేని డిఫరెన్స్ని తీసుకొస్తుంది ఆ విధంగా ఆ ఈ డిఫరెన్సెస్ అన్నింటి వెనుక ఉండేటువంటి అన్డివైడెడ్ అన్డిఫరెన్షియేటెడ్ అంటే భేదములు సమస్త భేదములు కూడా నిర్మూలమైపోయినటువంటి ఏ శుద్ధ చైతన్యము గలదో అదే మీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వము దట్ సత్త సచిత్ అది మీ లోపల మీ యొక్క అంతరాంతరములలో కంటికి కానరాకుండా మనస్సు చేత గ్రహించబడకుండా ఈ వ్యక్తిత్వాలన్నీ నశిస్తున్నా నశించకుండా మీ యొక్క ఎస్సెన్స్ అదే మీ ఎస్సెన్షియల్ కంటెంట్ అదే అదే మీ యొక్క డీపెస్ట్ సెల్ఫ్ అదే బ్రహ్మ అదే మీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వం మిగతా వ్యక్తిత్వాలన్నీ కల్పిత వ్యక్తిత్వాలే నామరూపే విహాయ ఇది మహాత్ముల యొక్క దర్శనం ఇట్స్ ఎ విషం ఇది వాద ప్రతివాదాలకి యుక్తి కుయుక్తులకు తర్క వితర్కాలకి సంబంధించిన విషయం కాదు దీని విషయంలో ఇటువంటి తర్క వితర్కాలు ఇవన్నీ అనవసరం ఇది సంథింగ్ టు బి విజువలైజ్డ్ సంథింగ్ టు బి సంథింగ్ టు బి రికగ్నైజ్డ్ తెలుసుకోవడానికి విషయం జీవుడే సత్యం జీవుడే ఎందుకు సత్యం కాదు జీవుడు సత్యం కాకుండా ఉంటే ఈ భక్తి ఏమవుతుంది అంటే ఇలా ఉంకే అర్థంబర్థం లేని ప్రతి అలా నిలబెడుతూ ఉంటారు ద్వైతవాదులు వాళ్ళ ఎందుకు ఉంటే ఆ పూర్వపక్షాలని కన్సిడర్ చేసి సమాధానం చెప్పాలి కానీ వాళ్ళు వివేకవంతులని తెలిసి వాళ్ళ ఎందుకు ఉంటే ఆయన నీ సందేహం ఇది దీనికి ఎదురా సమాధానం నీ సత్యాన్ని నువ్వు చెప్పే ప్రయత్నం చేయాలి కానీ అదర్వైజ్ వాడు జిజ్ఞాసు కానప్పుడు వాడు వేసే ప్రతిపక్షానికి సమాధానం చెప్పడం కూడా అవసరం ఎందుకంటే ఇది వాద ప్రతివాదాలకు సంబంధించిన విషయం కాదు ఇట్స్ ఏ మ్యాటర్ ఫర్ రికగ్నేషన్ మ్యాటర్ ఫర్ రియలైజేషన్ దీంట్లో వాదించేదే ఉంది జీవుడు జీవుడు కరెక్టా జీవుడు కరెక్ట్ కాదా ఏమిటి వాదిస్తాడు దాంట్లో జీవుడు కరెక్ట్ అనుకునేవాడికి కరెక్టేది దాంట్లో ఇంక వాదించడమే ఉంది జ్ఞానికి తెలుస్తూనే ఉంటుంది జీవభావం కల్పిత నామరూపములను పిడిచిపెట్టేసి సో విశేష అవిశేష ఆత్మభావం గచ్చంది సో సముద్రము అయిపోతారు కానీ ఇదిగో ఈ సముద్రంలో ఇది గంగా అనే విభాగం ఉండదు తర్వాత ఇంకో రహస్యం ఉంది దీంట్లో తర్వాత విద్వాన్ నామరూపాముక్త ఇప్పుడు గంగా నది సముద్రంలో కలవటానికి ప్రయత్నం చేసినప్పుడు గంగకి సముద్రం ఎదురొచ్చి స్వాగతం చెప్తుంది ఆ సంగమం దగ్గర సముద్రంలో నది కలుస్తుందా లేక సముద్రము నదిని తనలో కలుపుకుంటోందా అని కనుక మీరు పరిశీలించినట్లయితే నది సముద్రంలో కలవదు సముద్రం నదిని తనలో కలుపుకుంటుంది అదేవిధంగా మీరు ఎప్పుడైతే ఈ ఫాల్స్ సెల్ఫ్ మైండ్ క్రియేట్ చేసినటువంటి సెల్ఫ్ ఏ మైండ్ విచ్ ఈజ్ డీప్లీ ఎఫెక్టెడ్ బై ప్యాస్ట్ అండ్ విచ్ ఈస్ డీప్లీ అఫ్రైడ్ ఆఫ్ ద ఫ్యూచర్ అటువంటి మైండ్ ఒక ఫాల్స్ ఈగోని క్రియేట్ చేసి పెడుతుంది పేటెంట్లీ ఫాల్స్ ఈగో ఆ ఫాల్స్ ఈగో దాన్ని పోషించే ప్రయత్నం చేయడం మానేసి వివేకం ఆ ఫాల్స్ ఈగోని ఆ వ్యక్తిత్వాన్ని దాన్ని ఎందుకు ప్రీతి డెవలప్ చేసి అలా బలంగా ఉంటుంది ఆ వ్యక్తిత్వాన్ని వివేకం చేత సాధు చేత శ్రవణం చేత దాన్ని ఆ అంతరాంతరములు ఎందుకు ఆ చైతన్యములో విలీనం చేసే ప్రయత్నం చేసిన వాడు కృతార్థుడవుతాడు కానీ దాన్ని పోషించే ప్రయత్నం చేసిన వాడు అలా బంధంలోనే నిలిచి ఉంటాడు కాబట్టి నామరూపములు మీరు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో కొద్దిపాటి ప్రయత్నం మీరు చేశారనుకోండి ఈ ఫాల్స్ ఈగో ఇట్ ఈగో ఇస్ పర్సనాలిటీ దిస్ ఇండివిజువాలిటీ దిస్ నామరూప ఇట్ ఈజ్ అన్రియల్ దానికి సంబంధించి ఏదైనా చేయాల్సి ఉంటే చేసే ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తారు ఎందుకంటే లైఫ్ హ్యాస్ ఎ ఫోర్స్ ఆ ఫోర్స్ని మీ గివెన్ డైరెక్షన్ దాన్ని ప్రవేశపెట్టచ్చు కానీ ఆ నామరూపముల భారమును మోయాల్సిన అవసరం లేదు సి యూ నీడ్ నాట్ బి బౌండ్ బై ది సోకాల్డ్ అటాచ్మెంట్ యూ కెన్ లవ్ అండ్ యూ కెన్ డూ దిట్ డ్యూటీ అండ్ లీవ్ ఇట్ దే సో ఎప్పుడైతే మీరు నామరూపముల యొక్క భారాన్ని న్యూట్రలైజ్ చేసే ప్రయత్నం మీరు చేస్తారో అంటే అర్థం ఏమిటనమాట మీరు ఆ ఆత్మ సముద్రం వైపుకి అడుగు వేసుకున్నట్టు అర్థం మీరు రెండు అడుగులు ఆత్మ సముద్రం వైపుకు వేసినట్లయితే ఆత్మ నాలుగు అడుగులు వేసి ముందుకి మిమ్మల్ని తనలో విలీనం చేసుకుంటుంది అంటే మీ ది స్మాల్ సెల్ఫ్ అనేది సో మీరు థింకర్ కిందే ఉండిపోతే మైండ్తో టోటల్గా తాదాత్మ్యాన్ని చెంది మనస్సు నిర్మాణం చేసి వ్యక్తిత్వమే యథార్థం అనేటువంటి భ్రాంచ్లో ఉంటే ఆత్మ మీ జోలికి రాదు you are not going to realize it ala kakundaga ee namaroopamulo mithya ni oka as a theory as a premise oka working formula kinda working premise kinda sweekarinchi ee mithya namaroopamulo yokka identification nunchi nenu paithu levali annanu nenu tharinchukovali ani meeru nadi alla gaithe samudramu ipu painisthundo ఆ విధంగా నామరూపములకు అతీతమైనటువంటి ఆత్మతత్వం వైపుకు మీరు పయనించే ప్రయత్నం చేస్తే శ్రవణాదుల చేత ధ్యానము శ్రవణము ఇత్యాదుల చేత అంతర్ముఖత్వము వైరాగ్యము ఇవన్నీ సాధనాలు వీటి ద్వారా మీరు అటువైపు పయనించే ప్రయత్నం చేస్తే అప్పుడు సముద్రం ఎదురేగి నదిని తనలో కలుపుకున్నట్టుగా ఆత్మస్వరూపము మిమ్మల్ని తనలో కలుపుతుంది సో కొండ నేను ఇది కొండెక్కడం అని ఇంకొక దృష్టాంతంలో కొండ ఎక్కుతున్నాను హే వెంకటేశ్వర స్వామి ఇంక ఈ పైన నేను ఎక్కలేను నువ్వే నన్ను పైకి తోడుకోను ఏదో ప్రార్థన ఒకటి ఉంది ఇది ఇదే అది ఆ ప్రార్థనకు అర్థం ఇదే అంతకంటే వేరే కాదు కాబట్టి మనము ప్రయత్నం చేసినప్పుడు ఆ హృదయంలో ఆత్మరూపంగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ మనల్ని తన వైపుకి తీసుకుంటుంది అంటే ది ది రియల్ సెల్ఫ్ హెల్ప్స్ ది స్మాల్ సెల్ఫ్ టు మెద్యూనిట్ సెల్ బట్ ది ఫస్ట్ స్టెప్ హ్యాస్ టు బి టేకెన్ బై ది స్మాల్ సెల్ అని ఇలాగా చెప్తా సో నదీ సముద్ర సంగమం నదీ సముద్ర సంగమం పవిత్రమైనది ఎందువల్ల ఏమిటి పవిత్రత నిజానికి కొంచెం పైకి పోయి నదిలో స్నానం చేస్తే స్వచ్ఛంగా ఉంటుంది సముద్రం దగ్గర నదిలో స్నానం చేస్తే చాలా చికాకుగా ఉంటుంది నీళ్ళు ఉప్పు వచ్చేస్తుంది ఏమిటి పవిత్రత పవిత్రత ఏమిటంటే ఇట్ స్టాండ్స్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఆత్మస్వరూపము బ్రహ్మ నది రెండు ఒడ్ల మధ్యన ఒదిగి ఒదిగి ప్రవహిస్తుంది పరిచ్ఛిన్నంగా నది జీవుడికి ప్రతీక పరా సముద్రము దానికి అనంతంగా ఉంటుంది అది అనంతమైన పరబ్రహ్మ ఆత్మకి ప్రతీకం సో జీవుడు ఆత్మజ్ఞానాన్ని పొంది పరబ్రహ్మలో విలీన ఒకట ఈ నదీ సంగమం దానికి ప్రతీకం అందుకోసం నది సంగమం పవిత్ర స్థానమైంది ఆ కారణంగా పవిత్రమైంది దానికి ఉండే పవిత్రత సో ఆ విద్వాంసుడు నామరూపా సో ఇక్కడ అస్తం గచ్చంతి అంటే అవిశేషాత్మభావం గచ్చంతి సముద్రాత్మభావం అయిపోతుంది ఇంకా నేను గంగను నేను ఫలానా అనేటువంటి ఆ నామరూప పరిచ్ఛేదము తొలగిపోతుంది అంతేగాని నాశం గచ్చంతి అని కాదు సో నా గి ప్రాప్వంతి తర్వాత నామచరూపంచ నామరూపే విహాయ హిత్వా నామరూపేని ద్వంద్వ ఎందుకు చేస్తారంటే నామచ రూపంచ అని చెప్పచ్చు కానీ ద్వంద్వం చేసి ఎందుకంటే అవి రెండూ విడిగా ఉండవు కలిసే ఉంటాయి నామరూపే విహాయ ద్వంద్వ సమాసం లక్షణం రామలక్ష్మణం అని ద్వంద్వ చేస్తారు అంతేగాని రామతోటి మరో ఇష్టం వచ్చినటువంటి ద్వంద్వ రామకుంభకర్ణం అని ద్వంద్వం చేయకూడదు అలా ద్వంద్వం చేసిన అంటే దానికి సందర్భశుద్ధిగా ద్వంద్వం చేయాలి సందర్భాన్ని బట్టి ద్వంద్వ ఇష్టం వచ్చినటువంటి శ్రీకృష్ణార్జునం అని ద్వంద్వం చేయాలి శ్రీకృష్ణ శిశు పాలవ అని ద్వంద్వం చేయకూడదు సో అలాగే నామరూపే అని ద్వంద్వం ఇందుకు ఎప్పుడూ కలిసే ఉంటాయి సో ఆ విధంగా నామరూపే విహాయ అంటే హిత్వా విడిచిపెట్టి ఈ నామరూపాలను విడిచిపెట్టడం అంటే నామరూప భ్రాంతిని విడిచిపెట్టడం అనే అర్థం ఎందుకంటే నామరూపములు ఎలాగో ఇచ్చాయి మైండ్ ప్రశాంతంగా ఉన్నప్పుడు నామరూపాలు ఉండనే ఉండవు మైండ్ చాలా యాక్టివ్గా ఉన్నప్పుడు దాన్ని యాక్టివ్ అనకూడదు హైలీ హైలీ మూవింగ్ లాట్ ఆఫ్ మూవ్మెంట్ ఎడ్యుటేషన్ అలా ఉన్నప్పుడు నామ నామరూపాలే ఎడ్యుటేషన్ నామరూప ఐడెంటిఫికేషను ఈగోతోటి సెల్ఫ్ తోటి ఐడెంటిఫై అవుతామే అక్కడి నుంచే యాజ్యుకేషన్ వస్తుంది ఇప్పుడు వాడు నన్ను అవమానం చేసినప్పుడు అన్న అన్నప్పుడు వాడు అవమానం చేసిన మాట వాస్తవమే కానీ దేన్ని అవమానం చేసాడు నామరూపాలను అవమానం చేస్తాడు ఆత్మనే అవమానం చేస్తాడు వాడే ఆత్మ వీడాత్మ ఒకటే ఆత్మనేవాడు అవమానం చేసేది నామరూపాలను అవమానం చేస్తాడు సో కాబట్టి విడు నామరూపాలయందు తాదాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే వీడు హర్ట్ ఫీల్ అవుతాడు కానీ నామరూప తాదాత్మ్యం లేకపోతే హత్యే లేదు అసలు ఇం చేతనే మహాత్ములు గమ్ముని హత్య కాదు మహాత్ముల్ని హత్య చేయటం అంత కాదు హత్ ఏదో కొంచెం మామూలుగా మౌపల్లి వారు గమ్మును హర్త్ నేను మీకు ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను మౌపల్లి వారు ఉన్నారనుకోండి వాడు ప్రతి అడుగులోనూ హత అయిపోతారు కాఫీలో పంతదారి ఎక్కువైతే హత్య అవుతారు తక్కువైతే హత అవుతారు చూడండి ఇలాంటి కాఫీ ఇచ్చారు అని పోపడిపోతారు ఎక్కువైనా హత్య అవుతారు తక్కువైనా హత్య అవుతారు మర్యాద చేయకపోతే ఎలాగో హత అవుతారు చేసిన మర్యాద చాలకపోతే హత్ అవుతారు అంటే ఆ నామరూపాలను బాగా బలం చేసి నాగవల్ల అయ్యి దాకా నాగవల్లి అంటూ అది నాగవల్ల ఏం కాదు అది ఆకబలి సో ఇదేలాగా గతాను గచ్చుకోలోక నాక నాక వల్ల ఇందులో పేం హోటల్ ఇలా టగ కొడతారు అంటే ఇంక మర్యాదలన్నీ పూర్తయితే ఇంక వెళ్ళిరండి అని చూస్తాం సో ఆ మగపల్లి వారు నేను నామరూపాల్లో ఉంటాడు అందుకోసం హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ టు బి హార్ట్అటెక్ హార్ట్ అలాగే మహాత్ములు ఉన్నారనుకోండి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తుంటే వాడి మీద మట్టి వేసో లేకపోతే తిట్టో కొట్టో ఏదో చేస్తారు తెగతారు లేకపోతే ఏదో అసందర్భంగా అసూయనో ఏదో ప్రదర్శిస్తారు వాళ్ళ హర్ట్ గారు నిజంగా అసలు హతవటానికి కావాల్సినంత సమాచారం ఇక్కడ ఉన్న హర్ట్ గారు ఎందుకంటే నామరూపములతో తాదాత్మ్యాన్ని చెందితే కానీ హతవటం అన్నది సంభవం కాదు సో ఆ ప్రాక్టీస్ చేయాలి అంటే అసమానం హతవతో కూర్చున్నారనుకోండి అంటే నామరూపాలు బాగా బలంగా ఉన్నాయని అర్థం అసమానం భయపడుతూ కూర్చున్నారనుకోండి భయపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ దినఫలము వారఫలము మంత్రఫలము దినఫలం ఏంటండి ఇప్పుడు ఏదైనా ప్రొడిక్షన్ చేయడానికి కూడా ది ఇప్పుడు ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వాళ్ళు ఉన్నారనుకోండి ఈ కాన్స్టిట్యువన్సీలో ఎవరు నెక్కుతారని వాళ్ళు చెప్పరు ఓవరాల్గా స్టేట్లో ఎవరు నెక్కుతారు సెంట్రల్లో ఎవరు నెక్కుతారని చెప్తారు కానీ ఫలానా కాన్స్టిట్యువెన్సీలో ఎవరు నెక్కుతాడు ఫలానా బస్తీలు ఎన్ని నోట్లు వస్తాయి అలా చెప్పరు ఎందుకంటే కొంచెం ఓవరాల్ స్ప్రెడ్ చేస్తే కొంత ప్రొడిక్షన్ కూడా మీనింగ్ఫుల్గా ఉంటుంది దినఫలము ఏవిడు దినఫలము ఈ రోజు మీకు అలజడిగా ఉంటుంది దీనికోసం దినఫల చాలా అది ఒక రోజు ఉండిదేది ఆ దినవేదేవి వల్లాడు కూడా అలాగే ఉంటుంది అన్ని అసందర్భ వ్యవహారాలు చేసుకుంటూ ఉంటే అలాగే ఉంటుంది ఇంక ఏ దినఫల మేషరాశి వారికి అలదిడిగా ఉండవు నేను విన్నాను మేషరాశి వారికి అలదిడిగా ఉండడం అన్ని రాశుల వారికి అలజడిగానే ఉంటుంది కొంచెం వివేకం ఉంటే వాడు ఏ రాశి వాడైనా ప్రశాంతంగానే ఉంటాడు దీనికోసం మేషరాశి కావక్కర్లా ఏదో చెప్తూ ఉండడం ఈ రకంగా ఒక నిరంతరం భయాన్ని అలా పెట్టు కూర్చోవడం అది నామరూపాలను పెంచి పోషించమనేటువంటి ప్రయత్నం నిజంగా మీకు ఇన్సెక్యూర్ పీపులే ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఆత్మ ఆత్మనిష్ఠులు ఈశ్వరుణ్ణి శరణాగతి చేసిన వాళ్ళు వాళ్ళకి ఏమీ అక్కర్లేదు ఇలాంటి బెంగల్ వాళ్ళకి ఏమి ఉండవు ఎనీవే సో నామరూపంలోని విడిచిపెట్టి తథా అవిద్యాకృత నామరూపాద్విముక్త సో అవిద్య చేతను మనకు తయారు చేయి పెట్టబడిన నామరూపములు అజ్ఞానము చేత నేను ఫలానా అని వీడు అనుకున్నాడంటే అజ్ఞానం చేతన నామరూపాలని నెత్తిమీద వేసుకున్నాడని అర్థం ఆత్మజ్ఞానం అజ్ఞానం అంటే మూర్ఖుడని కాదు ఆత్మజ్ఞా ఆత్మస్వరూపం తెలియని కారణంగా నామరూపాలను తనెత్తిమాడు లౌకికంగా చాలా ప్రజ్ఞావంతుడు అవి ఉండొచ్చు పెద్ద పెద్ద డిగ్రీలో అవి ఉండొచ్చు అనే ఆత్మస్వరూపం విషయంలో చాలా పొరపాటు చేసి ఆ నామరూపాలను నెత్తిమే వేసుకున్నాడు వేరే వివేకవంతుడు ఇవి ఆ విద్య జగచ్చిన నామరూపాలి ఇవి సారమైన లేదండి ఇంకే దానికి నిస్సారమని గ్రహించడానికి అరణ్యం పట్టడం నిస్సారమైన విషయం ఇప్పుడు ఎవడైనా అవమానం చేసాడనే ఫీలింగ్ ఉందనుకోండి ఆ ఏముందండి ఏమిటో అవమానం చేసేది ఎవరు అవమానం చేసేది అంతా ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అంతా ఇట్ ఈజ్ ఏ ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ ఎవరి వేరు ఎంతో అవమానం చేసేదే ఉంది ఆ పండి అని బ్లెస్ చేసి పక్కకి తప్పుకున్నారనుకోండి అయిపోయిందంతే ఆ నామరూపాల ఆ పట్టు అది లేనే లేదు ఆ పట్టు ఉన్నంతకాలమే బాధ బరువు ఎప్పుడైతే ఆ పట్టు పోయిందో ఈ రిమైన్ కామ్ కాబట్టి ఈ కామ్యునెస్ అది వివేకం చేత విజ్ఞానం చేత రావాలి వివేకం చేత విజ్ఞానం చేత వస్తుంది చాలా చక్కగా సంపాదించుకోవచ్చు నామరూపములని విముక్తుడై విద్వాన్ పరాదక్షరాత్ పూర్వోక్త పరం దివ్యం పురుషం యథోక్తలక్షణం ఉపైతి ఉపగచ్చతి ఇది రేఫ్ ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యే పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరిం శ్రీగురుభ్యో నమీ వత్సత శ్రీక్ష్మాణమస్తూ